శు కృష్ణాను మీకు అందరికీ శుభం తల్లిదండ్రులుగా వాక్యాన్ని చూసుకుందాం బహు ప్రాముఖ్యమైంది మన జీవితాలలో దేవుని వాక్యం కాబట్టి ఈ ఉదయం ముఖ్యంగా బాప్తిజమానికి సంబంధించిన కార్యక్రమం సేవా కార్యక్రమం కాబట్టి ప్రక్షాళనములు తెలుగు పదం ప్రజలు అన్న పదము అన్న అంశం గురించి క్లుప్తంగా కొంతసేపు ఇతను మాట్లాడాలనుకుంటున్నాను ఇది ఎక్కడుంది బ్రదర్ అని అడగొచ్చు కదా హెబిల్ పత్రికలో తొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో ఒక విషయం ఎక్కువసేపు నేను విశదీకరించను మీరంతా దైవజన్లు సేవకులు బహు దీర్ఘంగా వాక్యంలో బలపడ్డ వాళ్ళు కాబట్టి మీరు ధ్యానించవచ్చు వాటిని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎందుకంటే ధ్యానము అనేది పోయింది క్రైస్తవ జీవితంలో చదవడం ఒకటి ఉంది ధ్యానించడం పోయింది రీడింగ్ ఉంది కానీ స్టడియింగ్ లేదు కదా రీడింగ్ చేస్తూ ఉంటాం ఎన్నో చదువుతా ఉంటాం ఉదయం లేసి సాయంత్రం మధ్యాహ్నం ప్రతి దశలో వాక్యాన్ని చదువుతూ ఉంటాం గాని ధ్యానించడం మర్చిపోయినారు మనుషులు దివారాసనంలో ధ్యానించేవాడు ధన్యుడు అన్న వాక్యం కూడా మనకు తెలుసు కాబట్టి ధన్యత ధన్యత ఎప్పుడు వస్తుంది ధ్యానించడం వలన వస్తుంది కదా అయితే ఇక్కడ ఒక చిన్న క్లుప్తంగా టైం సేవ్ చేసుకోవాలంటే ముందుగానే కొన్ని వాక్యలు కూడా నేను చెప్పేస్తాను మీరు రాసేసుకోండి కావాలంటే వరకు అవసరం ఉంటే తర్వాత మనం వాటికి ధ్యానించి హెల్బిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదవ వచనం తర్వాత రోమి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడు పదకొండు వచనాలు గలతిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిదవ వచ్చినం తర్వాత కొలసీల రాష్ట్ర పత్రిక రెండు పన్నెండు ఎవరికి వీలు పడితే వాళ్ళ తర్వాత చదవచ్చు క్రమేణ తర్వాత మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం అపోష్ట కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ బహు దీర్ఘంగా ఉంటాయి అపోష్ట కార్యంలో బాప్ సంబంధించిన విషయాలు కాబట్టి మొదటిదిగా హెబిల్ రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినంలో చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరుషుద్రి మీకు వదనాలను అయినా ప్రభావ ఈ ఉదయము ఈ ప్రాంతాన్ని నడిపిస్తున్నారు సురక్షితంగా మీకు ఎంతో వదనాలను అయినా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించండి మనసుని పరిపాలన విధాలుగా పోనీయకుండా సంపూర్ణంగా మేము సమర్పించుకుంటుండగా మీరే సాయంలో నడిపించండి వాక్యాన్ని అర్థం చేసుకోవాలా దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి దేవుని బిడలుగా సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ైబుల్ రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ఇక్కడ డైవర్స్ వాషింగ్స్ అనుంది ఇంగ్లీష్ అంశం డైవర్స్ వాషింగ్స్ తెలుగులో ప్రక్షాళనములు అనుంది కాబట్టి చాలా మంది అనొచ్చు అంటే అంటే ఏంది బ్రదర్ అని ఆ కిందనే ఉంది అక్కడ చూడండి సరే ఫూట్ నోట్స్ అంటాం కదా సాధారణంగా బైబుల్లో క్రింద ఉంటది కొన్ని పదాలకి అర్థం కాకపోతే కింద అర్థం ఉంటదన్నట్టు స్వరం చదువు కింద ఇవరాశి పెట్టింది కదా చాలా తేటగా ఉంది ప్రక్షాళనములు అంటే బాప్తిజ్మములు అని ఉంది అక్కడ పదం అయితే హెబుల్ రాష్ట్రపత్రిక తొమ్మిదో అధ్యాయంలో పౌలు ఏ విషయంగా జ్ఞాపకం చేస్తుంది అంటే ఒక రకం కాదు బాప్తిజుమములు ఎన్నో రకాల బాప్తిజమములు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా హెబ్యుల్ రాష్ట్రపత్రిక తొమ్మిదో అధ్యాయం దేని గురించి సంబంధించిందంటే పాత నిబంధన కాలంలో కూడా బాప్తిజుమములు ఉన్నవి అని చెప్తుంది అక్కడ చాలా మటుకు తెలియదు మనకి పాత నిబంధన కాలంలో కూడా బాప్తిజంలు ఉండే శుద్ధీకరణ ఆచారీ చిలకరించడం అనేది రకరకాల బాప్తిజమాలు ఉన్నాయి అయితే హెబిల్ రాసిన పత్రికలో ముఖ్యంగా యూదులకు లేక ఇస్రాల్ పదలకు రక్షణ అనుభవం పొందిన వారికి చెప్తున్న పత్రిక అన్నట్టు కాబట్టి రక్షణ అనుభవం అనుకుంటున్న వారు లేక యూదా దేశంలో పుట్టిన వారు రక్షింపబడ్డాక వాళ్ళకి చెప్తున్న వాక్యం ఇది సరే నీకు నాకు ఏ రీతిగా వర్తిస్తుంది చెప్పండి మనమంతా రక్ష పొందిన వాళ్ళము యేసు ప్రభుత్వ సొంత రక్షణ స్వీకరించిన వాళ్ళము కాబట్టి మనకి ఏ రీతిగా ఇది వర్తిస్తాం చెప్పండి అక్కడ ఏముందంటే పాత నిబంధన విధానాలు అవి చెల్లవు అని బహుతేటగా చెప్తుంది అక్కడ పాత నిబంధన విధానాలు చెల్లవు ఎందుకంటే మనకు తెలుసు డిమోనటైజేషన్ అనేది మన దేశంలో స్టార్ట్ చేస్తారు కదా ఒకప్పుడు పాత కరెన్సీ అంతా డిష్అవుట్ చేయడం పాత కరెన్సీ అంటే పాత నోట్స్ అన్ని అవి ఇక చెల్లవన్నట్టు క్రొత్త నోట్స్ వచ్చినాక పాత నోట్స్ చెల్లవు అవి తీసుకపోతే పోలీస్ కేసు కూడా అవుతుంది అవి పనికిరావు కాబట్టి ఇక్కడ కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు పాత నిబంధన ఆచారాలు చెల్లవు ఎందుకంటే క్రొత్త నిబంధన విధానాలు మనకు ఇక్కడ పరిచయం చేయబడ్డాయి కాబట్టి కాబట్టి ముఖ్యంగా బాప్తిజమము అంటే చాలా మందికి తెలుసు కదా అయితే వస్తప్పుడు నేను బ్రదర్ నాగరాజ్ కొన్ని విషయాలు గణిస్తా వస్తున్నాం చాలా టైం ఉండే మాకు గణించడానికి అయితే 1854 ఫిఫ్టీ ఫోర్ అనుకుంటా బహుశా అంతేనా సార్ 1854 లో ఒక గొప్ప దైవ మీ అందరు తెలిసి చార్ల్స్ ఫర్జన్ కదా చార్ల్స్ ఫర్జన్ అనే గొప్ప దైవ ఇంగ్లాండ్ దేశంలో తన కాలంలో ప్రకటించిన ఆ యొక్క సందేశాలన్నీ భద్రపరిచి ఈరోజు మన వాటిని కుదిర్చన్నట్టు ఎవరన్న వాటిని చదువుకోవచ్చు ఆ రోజునలో అంటే దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాల క్రితము పరిస్థితులు ఏ రీతిగా ఉండే తర్వాత మనుషులు ఏ రీతిగా జీవించారు అనేది అయితే మార్చ్ థర్టీఎస్ట్ ఎయిటీన్ లో ప్రకటించబడ్డ ఆ వాక్యం నేను చూపిస్తున్నా ఆయన ఆయన వాక్య పరిచర్య ఇజ్రాయెల్ అట్ ద రెడ్ సి వాక్యం అంశం ఆ యొక్క ఆరుదన ఆ యొక్క వాక్య పరిచయలు ఇజ్రాయల్ ఎంత రెచ్చ అంటే ఎర్ర సముద్రం యొక్క ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా జీవించడం జ్ఞాపకం చేస్తూ తను ఇజ్రాయల్ ప్రజలు ప్రకృతి సహజంగా ఆ ఎర్ర సముద్రము లో నుండి బయటికి రావడం ఆరు నెల మీద నడుచుకుంటూ రావడము ఉపమాన రీతిగా బాప్తిజమానికి సాదృశ్యం అని చెప్తున్నాడు అయితే ఇక్కడ ఈ చార్ల్స్ పర్జన్ అనే దైవచరుడు ఏమో జ్ఞాపకం చేస్తుండే ఈ వాక్యం ముఖ్యంగా మార్చ్ థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో చెప్పిన ఈ వాక్యము బహు ఆలస్యంగా దేవుడి సన్నిధికి వచ్చిన వారికి సంబంధించిన వాక్యం అని అతన్ని పరిచయం చేస్తుంది అక్కడ అంటే లేట్ కామర్స్ టు ద్రైస్ట్ లేట్ కామర్స్ అంటే కొందరు కొందరు జీవితంలో చూస్తాం చిన్నబాబును చూసినప్పుడు చిన్నప్పుడే ప్రభు స్వీకరించిన వాడు చిన్నప్పుడే దేవుని గురించి ప్రార్థన చేయడం చూడండి వెరీ ఎర్లీ వెరీ ఎర్లీగా దేవుని తనేది వస్తున్నాడు రక్షణ మార్గంలోకి వస్తున్నాడు కొంతమంది వృద్ధాశంలో దేవుని తనిధికి వస్తున్నారు లేట్ కామర్శ తర్వాత లేట్ అయినా లేటెస్టే మనం ఆ రీతిగా అర్థం చేసుకోవాలి లేట్ అయినా లేటెస్టే దేవుని దృష్టిలో మన దృష్టిలో టైం ముందుకు ఉంటది కానీ దేవుని దృష్టిలో టైం వెనకరికి ముందుకు వెనకరికి వెళ్తా ఉంటది కాబట్టి ఈ విషయం మనం వ్యాపారం కొంత ఏంటంటే బాక్సిజమము అన్న అంశానికి సంబంధించిన విషయాలు ఎక్కడ మన చూడండి ఒకసారి మరోసారి చదువుతారా హిడ్ రాష్ట్ర పత్రిక తొమ్మిదోధ్యా పదవచనం ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చి వరకు విధింపబడి విధింపబడిన చూడండి నానా విధములైన ప్రక్షణములతో సంబంధించినవి శరీరాచారములు మాత్రమే శరీరాచారములు మాత్రమైనవి ఇవి దిద్దుబాటు కాలము అంటే ఇవి ఎండింగ్ టైమ్స్ ఇవన్నీ ముగించే టైం అన్నట్టు శారీరకమైన అన్నీ ఇవన్నీ వాళ్ళు ఆ రీతిగా చేశారు ఆచారబద్ధంగా కానీ మనకి అటువంటి ఆచారములు లేవు అని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం అయితే మళ్ళీ ఎందుకు పొందుకోవాలో బ్రదర్ అని మీరు కదా రుణరాష్ట్ర పత్రిక చూడండి ఆరో అధ్యాయము మూడవ అధ్యాయం మూడవ వచనం రుణ రాష్ట్ర పత్రిక అధ్యాయము మూడు నుంచి పదకొండు మూడవ వచనం చూద్దాం మూడు నాలుగు ఐదు బాప్తి చూడండి క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనం అందరము బాగా చేసుకోండి చాలా జాగ్రత్తగా క్రీస్తులోనికి బాప్తిజ్మం పొందిన మనమందరము ఆయన మరణంలో చూడండి ఆయన మరణంలోనికి క్రీస్తు మృతుల నుండి ఏ రీతిగా లేపబడేను అలాగే మనము పొందిన వారం నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్ వలన మనము బాప్తిజమ వలన పాలుపోతున్నట్లయితే మరణంలో పాలు పొందటైనా చూడండి ఆయనతో కూడా పాత పెట్టబడితే ఇది బహు ప్రాముఖ్యమైన విషయాలు మెయిన్ బాప్తిజం కి అర్థం ఏంటంటే ఇక్కడ ఉంది బహుతీతగా మరణంలో పాల్పొందడంసు ప్రభుత్వం సమాధి చేయబడడం అని చాలా తీతగా చెప్తుంది వాక్యం కొంచెం కష్టమే అనిపిస్తుంది కదా యేసు ప్రభుత్వ పాటు మనము కూడా మరణించిన వారం బాసం పొందడం అంటే సాదృశ్యం ఏసు ప్రభుత్వం పాటు సమాధి చేపడ్డ వారం అందుకే చూడండి బాప్తి సబ్బు తొట్టిలో దిగినప్పుడు దాని సాదృశంగా అది సమాధి తొట్టి అనుకుంటాం కదా సమాధి తొట్టి మీరు మునుగుతున్నారంటే సమాధి చేయబడుతున్నారు చనిపోయి సమాధి చేయబడుతున్నారు తిరిగి అది నుంచి బయటికి కదా బయటికి బయటికి వస్తున్నారంటే పునరుద్ధానానికి సంబంధించింది చూడండి ఒకసారి గల్తుల్ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కొంచెం వెళ్ళిపోతాం కొంచెం స్పీడ్ ్రీస్తు నందు బాగా ఏసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు బాగా వినండి క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు స్ట్రైట్ ఆన్సర్ చెప్పమంటారా ఎవరైతే బాప్సం పొందలేదో యేసు ప్రభు ధరించుకోలేదు ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి చెప్పండి ఎందుకు ఆలస్యం చేయాలా మీరు రక్షణ పొంది ఉండొచ్చు కానీ బాప్తిజమం పొందకపోతే యేసు ప్రభుని మీరు ధరించుకోలేదు ఏసు ప్రభుని మీరు ధరించుకోకపోతే తండ్రి మిమ్మల్ని స్వీకరించడు బాగా అర్థం చేసుకోండి ఏసు ప్రభుని మీరు ధరించుకోకపోతే తండ్రి యుద్ధకు మీరు పోలేరు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యుద్ధకు రానేరడు అసాధ్యం అందుకు బాప్స్ం పొందాల ఆలస్యం చేయదు ఎవరు ఆలస్యం చేయదు నేను ఎప్పుడు తరచుగా స్టోరీ చెప్తా ఉంటాను నిజామాబాద్ మన హైదరాబాద్ నిజాం కాలేజ్ అని ఒక కాలేజ్ ఉండే ఒక యోగురాలు కాలేజ్ స్టూడెంట్ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడితే ప్రొఫెసర్లు కూడా గది గది వనికే వాళ్ళు మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అమ్మాయి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆ అమ్మాయి గురించి వాళ్ళ తమ్ముడు నా స్టూడెంట్ వాళ్ళ తమ్ముడు ఒక రోజు వచ్చే అబ్బాయి పాల అబ్బాయి పేరు నా దగ్గర కూర్చొని బహు దుఃఖంతో తన అక్క గురించి చెప్తున్నాడు స్టోరీ అది నేను ప్రతి స్థలంలో చెప్తా ఉంటా బాప్ సంబంధించిన స్టోరీస్ ఎక్కడ ఉందో చెప్తా ఉంటాను ఏం సంగతి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిడ అమ్మాయి మంచి కాలేజ్ చదువుతుంది టాపర్ యూనివర్సిటీ టాపర్ కాలేజ్ టాపర్ అన్నిటి స్కూల్ టాపర్ అమ్మాయి టెన్త్ క్లాస్ నుంచి వదులుకొని టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు పాస్ అయినప్పుడు వాళ్ళ డాడీ అడిగిన అమ్మా ఇప్పుడన్నా బాప్సం పొందాం నేను టెన్త్ క్లాస్ అయిపోయింది కదా డాడీ ఇంటర్మీడియట్ పోయినాక పొందుతాను డాడీ ఇంటర్మీడియట్ అయిపోయినాక ఎప్పుడన్నా పొందమ్మ అంటే డిగ్రీ జాయిన్ అయిస్తాను అప్పుడు తీసుకుంటాను డాడీ డిగ్రీలకు వచ్చినాక కూడా డిగ్రీ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను తీసుకోమని డిగ్రీ అయిపోయినకి తీసుకుంటా డాడీ చూడండి పోస్ట్ పోన్మెంట్ తెలుగులో ఏమంటారు మీరు వాయిదా వాయిదా వాయిదా వేయడం వల్ల వచ్చే అనర్ధాలు అర్థం చేసుకోండి ఈ రోజు చేయాల్సింది రేపు చేయడానికి వీల్లేదు ఇంకా రేపు ఎవ్వరు చూడలేదు కదా గతంలో ఎవరు జీవించలేరు భవిష్యత్తుని ఎవరు చూడలేదు ఈ రోజే మంచి దినం అందుకే బైబుల్ ఎప్పుడు ఈ రోజు గురించే మాట్లాడుతుంది ఈ రోజు నేనేం ఆలస్యం చేయండి ఈ రోజు సోమరిగా నేను జీవించాను ఈ రోజు చాలా చురుకుగా పనిచేస్తాను నేను ఏ రోజు పని ఆ పని ముగించుకోవాలా రేపు ఎవరు చూడరు ఈ రాత్రి నీ కాలం ముగించుకుంటే నువ్వు ఎక్కడుంటావు నీకు తెలుసా రెండే స్థలాలు కదా పరలోకం కాని నరకం కానీ నీ జీవితాన్ని చక్కపరచుకుంటే పరలోక ప్రాప్తి లేకపోతే బహు దుఃఖకరమైన జీవితం శాశ్వతంగా శాశ్వతమైన దుఃఖం అది ఆ అమ్మాయి గురించి అబ్బాయి చెప్తున్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎన్ని సంవత్సరాల క్రితం చెప్తున్నా తెలుసా ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ నీకు చెప్తున్నా ఆ అమ్మాయి దగ్గర చిన్న కుక్కపిల్లు ఉండేది ఆ కుక్కపిల్లతో ఆడుకుంటూ ఆ కుక్కపిల్ల నాకింది అంతే తన చెంప ఆ అమ్మాయికి ఆ ఇక పుట్టింది కుక్క కాటు పిచ్చి కదా రేబీస్ అంటారు ఇంగ్లీష్ రేబీస్ పుట్టింది పాప అమ్మాయి కార్పెట్లు వేసేది చనిపోయింది అమ్మాయి మెమోరియల్ సర్వీస్ లో వాళ్ళ ఫాదరు సాక్ష్యాలు ఇస్తూ బహు దుఃఖంగా ఏడుస్తామంటే ఏడవకండి ఏడవకండి అందరు ఓదార్స్తారు సాధనగా ఉదారుస్తుంది మనం క్రైస్తవ జీవితంలో ఎక్కడైనా ఓదార్స్తున్నారు ఏడవకండి ఏడవకండి అయిపోయింది అయిపోయింది కదా అంటే నేను ఆ అమ్మాయి చనిపోయిందని ఏడుస్తలేను ఆ అమ్మాయి చనిపోయిందని ఏడుస్తలేను నేను అమ్మాయి రక్షణ అనుభవం పొందకుండా చనిపోయింది అందులో ఏడుస్తున్నా శాశ్వతంగా నేను అమ్మాయిని పోగొట్టుకున్నా చండి ఆ తండ్రి వేదన ఎప్పటికీ తీరని వేదన కదా ఎప్పటికీ తీరని వేదన ఒక యవన స్త్రీ నా దగ్గర స్టూడెంట్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది వాళ్ళ అమ్మ వచ్చింది బహుధనికులు ఒకటే కూతురు బహు డబ్బు కలవారు అమ్మాయి హాస్టల్లో నేనుండే పైన బ్లాక్ లోనే సూసైడ్ చేస్తాను చనిపోయింది రాత్రి నెక్స్ట్ డే పోలీస్ లో అంతా అంతా వచ్చేసి వాళ్ళ అమ్మ బహు దుఃఖంగా ఉన్నప్పుడు అందరు ఓదార్స్తున్నాం జరిగిపోయిన జరిగిపోయింది కదా ఇంకేం చేస్తాం మనం మనం జీవించాలి కదంటే నేను ఆ అమ్మాయి చనిపోయిందని ఏడుస్తలేను దుఃఖపడతలేను చూడండి ఒక అన్య స్త్రీ చెప్తున్న మాట అక్కడనేమో ఒక రక్షింపబడ్డ తండ్రి చెప్తున్న మాట ఒక అన్య స్త్రీ చెప్తుంది నా కూతురు చనిపోయిందని నేను దుఃఖపడతలేదు కానీ నేను బ్రతికినంత కాలం మీ కూతురు ఎట్లా చనిపోయిందంటే నేను ఎట్లా ఎదుర్కోగలను ఆ ప్రశ్నకి జవాబు అందుకపడుతుంది చూడండి ఇటువంటి పరిస్థితులు మనకు ఎవరికి రావద్దు నైన్టీ డిసెంబర్ నైన్టీ డిసెంబర్ పంతొమ్మిది డిసెంబర్ ప్రాంతంలో బహు చలిగా ఉంటుంది ఆ ప్రాంతంలో రాత్రి తొమ్మిదిన్నరకి దేవునాథన్ మాట్లాడి స్వరం విన్న నేను నువ్వు ఎంతకాలం ఆలస్యం చేస్తావు ఎందుకు బాప్సం తీసుకోవని డిసెంబర్ నైన్టీ టూ నాకు ఆ డేట్ గుర్తులేదు రాత్రి తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో నేను నిద్రపోతుంటే ఉలికపడి లేసిన ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది శబ్దమని నువ్వు త్వరగా బాప్సం తీసుకోలేదు బహు ఆలస్యం చేస్తుంది జీవితంలో నేను తెల్లవారి ఫైవ్ ఓ క్లాక్కి చీకటి ఉంది బహు చల్లగా ఉంది చీకటిగా ఉంది పోయి తలుపు పాస్టర్ గారి ఇంటి తలుపు ఏం బ్రదర్ ఎందుకు ఇట్లా ఏమో ఇంత త్వరగా వచ్చిన ఇంత చీకటినో నాకు ఇప్పుడు బాప్తం కావాలా నాకు ఇప్పుడే బాప్తిజం కావాలా చీకటి ఉంది కదా సార్ కొంచెం వెలుతురు వచ్చినాక తీసుకొచ్చు కదా అందరు వస్తారు కదా అంటే లేదు నాకు ఇప్పుడే కావాలా ఆ పాస్టర్ నేను ఒక్కరేమే ఇంత మంది లేరు నా రక్త సంబంధికులు లేనే లేరు ఎవ్వరు లేరు బంధువులు మిత్రులు ఇంకెవ్వరు లేరు ఒక్కడినే పాస్టర్ ఆ నీళ్ళ తొట్టిలో దిగిన బహు చల్లగున్న చలికాలం నీళ్లు నీళ్ళ తొట్టిలో దిగినాక బాప్సం తీసుకుని నేను నా కండార నేను చూసిన అదంతా రక్తమయం ఆ నీళ్లు యేసుపురవ్ రక్తంలో పడగబడ్డ జీవితం నేను కండార చూడగలిగిన అంటే ఆత్మీయ నేత్రాల కనిపించిన ఆ రీతిగా తీర్మానానికి సంబంధించింది క్రైస్తవ జీవితం అంతా ప్రతి రోజు నీ జీవితము తీర్మానానికి సంబంధించింది నువ్వు ఎటువంటి తీర్మానం తీసుకుంటావు అనేది బహు ప్రాముఖ్యమైన దురదృష్టం మనం రకరకాల ఈ లోకాతీతమైన తీర్మానాలు తీసుకుంటుంటాం చాలా ఫాస్ట్ గా గాని రక్షణ అనుభవం అనే తీర్మానాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ దినము బహు ప్రాముఖ్యమైన దినం జీవితాలలో ఎందుకంటే మంచి ఆరోగ్యంగా ఉండరు మంచి దినం నక్షత్రాలు తిత్తులు ఇవన్నీ మనం చూడం అవసరం లేదు మనకు ఎందుకంటే ఈ భూమి గుండ్రంగా తిరుగుతూనే ఉంది గంటలు దానికి డైరెక్షన్స్ ఏ లేవు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనేది లేదు ఈస్ట్ లో గేట్ పెట్టాలా ఈస్ట్ లో అది ఇవన్నీ రాంగ్ టీచింగ్స్ 24 ఫోర్ అవర్స్ ఈ భూమి తిరుగుతా ఉంది కాబట్టి దీనికి డైరెక్షన్స్ లేవు వాస్తు వాస్తవము కాదు వమ్ము వాటిని మనం నమ్ము కాబట్టి తీర్మానానికి సంబంధించిన విషయాన్ని తను మాట్లాడుతున్నాడు మంచి అవకాశము ఇటువంటి అవకాశం మరొకటి దొరకకపోవచ్చు ఆ అమ్మాయి గురించి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ అమ్మాయి మంచి తెలివి గలది టాపర్ క్లాస్ లో గోల్డ్ మెడలిస్ట్ కానీ రక్షణ అనుభవం లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనలో అటువంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు క్రీస్తుని ధరించుకోకపోతే నువ్వు ఆయన సన్నిధిలో చేరలేవు నీకు ఎంట్రెన్స్ ఉండదు ప్రటం గంధం చివరి వర్షాలు చివరి చూస్తాం మనం దేవదూతలు ఆ యొక్క పన్నెండు గుమ్మములని ఉన్నారు రెండు అగ్ని ఖడ్గాలు పట్టుకొని ఎవరు ఎంటర్ కాగలరు చెప్పండి అందులో పన్నెండు గుమ్మములు దాన్ని ఇద్దరిద్దరు దేవదూతలు అంటే ఇరవై దేవదూతలు అగ్ని ఖడ్గాలు పట్టుకొని కావలాగా దేవరాత్రం ఎవరు అందులో పోగలరు అందులో మన ప్రభు ఉన్నాడు అందులో ఎవరు పోగలరు చెప్పండి ఎవరు పోగలరు అందులో దేవదూతలు మిమ్మల్ని రాణిస్తారా లోపలికి ఏసు ప్రభుని ధరించుకున్నావా ప్రభుని ధరించుకున్నావా ధరించుకోకపోతే నీకు ఎంట్రన్స్ ఉండదు ఎంట్రీ ఉండదు లోపలికి తీర్మానించుకోవాల్సిన బాధ్యత మనం కాబట్టి చూడండి మనం చూస్తున్నాం బాప్తిజం అనేది ఆయన మరణంలో పాల్గొనడం ఆయనతో పాటు సమాధి చేయబడడం తర్వాత చూడండి పోలీసుల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చివరి అంశం చివరి విషయం బాప్ ఎంత ప్రాధాన్యతనేది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు పన్నెండో పోలీసుల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవండి దేవుడి విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందిచ్చు అన్ని విషయములలోనూ ప్రభు పన్నెండవం మీరు జరుగుతుంది వారై మీరు బాప్తిజమందుబడినవారై ఆయన చూడండి చూడండి ఆయనను మృతుల నుండి లేచిన దేవుని ప్రభావం దేవుని ప్రభావం విశ్వసించటం ద్వారా చూడండి ఆయనతో కూడా మీరు లేచి తిరిగి బాప్తిజమానికి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి జమం అంటే ఆయనతో పాటు మరణించడం అంటే ఆయనతో పాటు నువ్వు చిలువైబడ్డావు ఆయనతో పాటు సమాధి చేయబడ్డావు ఆయనతో పాటు తిరిగి లేస్తున్నావు చూడండి పునరుద్ధాన అనుభవము మీకు బాప్తిజం ధర కలిగిందని ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఆయనతో మరణించడం ఆయనతో పాటు సమాధి చేయబడడం ఆయనతో పాటు తిరిగి లేయడం ఇప్పుడు మీరు ఎక్కడుండాలా పునరుద్ధానం పొందిన వాళ్ళు ఎక్కడుండాలా ఎఫ్ఎస్ లో రాష్ట్ర పత్రిక చూడండి ఎఫ్ఎస్ లో రెండవ అధ్యాయం రవి బ్రదర్ ఎక్కడున్నావు ఆరో వచ్చిన ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన క్రీస్తు చేసినందు ఎవరి ఎందు ందుకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మైన తన కృప మేస్తునందు మనలను ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా కూర్చుండ మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను బాక్సం పొందకపోతే మీరు ఆయనతో పాటు కూర్చోలేదంటుంది వాక్యం ఆయనతో కూడా లేపి పర్లో ఒక మందు ఆయనతో కూడా కూర్చుండారు నంబూరు ప్రాంతము చక్రవర్తి గారి ఇంట్లో ఈ పేరేస్ మీద కూర్చుంటే కూర్చున్నారు అనుకుంటారా ప్రకృతి సహజంగా మీరు కూర్చున్న మీ ఆత్మ అక్కడ కూర్చుంది అర్థమవుతుందా చూడండి ప్రభుత్వం పాటు మీరు కూర్చున్నారు అక్కడ కండిషన్ ఒకటే రక్షణ అనుభవం పొంది పాపపు జీవితాన్ని విడిచిపెట్టి అసహించుకొని దుష్ట శిక్షలని అసహించుకొని యేసు ప్రభుని సొంత రక్షంగా స్వీకరించి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణంలో పాల్ పొందకపోతే అంటే బాప్ పొందకపోతే మీరు అందులోకి ఎంటర్ కాలేరు ఆయనతో పాటు నిత్యము కూర్చుండలేరు నాకు ఆ అనుభవం ఉంది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను నా ప్రభుతో పాటు ఈ క్షణం నేను అక్కడ కూర్చున్నాను అనేకమైన దర్శనాలు చూడగలుగుతున్నాను నేను పరలోక సంబంధమైన విషయాలు ఎన్నో నేను గ్రహించగలుగుతున్నాను ఎన్నెన్నో విషయాలు నాకు ప్రభు చూపించగలుగుతున్నాడు ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో చూపించగలిగి ఇంటి బైబుల్లో ఉన్నాయో వాక్యాలన్నీ హెబిల్ రాష్ట్ర పత్రికలు ఎన్నో తేటగా దేవుడు ఎన్ని ఆకాశాలు సృష్టించాడు ఎన్ని పరలోకాలు సృష్టించాడు ఆయన ఎక్కడ ఉంటాడు అవన్నీ అక్కడ ఉన్నాయి బహు తేటగా అవి నువ్వు చూడగలవు ఈ లోకంలో ఉన్నంత వరకు అవి నువ్వు చూడలేవు ఈ లోకాతీతమైన జీవితాన్ని బయటికి రా రక్షణ అనుభవం పొందుకో యేసు ప్రభుని సొంత రక్షణను స్వీకరించుకో నిర్లక్ష్యం చేయొద్దు బాప్తిజమం విషయంగా మరివి నేను చెప్తున్నాను నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే బాప్తేజం పొందడం చివరిగా నేను మీకు చూపించిన ఏసుప్రభుని ధరించుకోవడం మీరు వస్త్రాలు ధరించుకుంటారు మంచి వస్త్రాలు ధరించుకుంటారు వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ అన్ని బాగున్నాయి కరెక్టే కానీ ఏసుప్రభుని ధరించుకోకపోతే వేస్ట్ నీ జీవితాలు లేదు నేను రక్షణ పొందిన బ్రదర్ ఏసు ధరించుకున్నావా నా పాపాలు ఒప్పుకున్నాను బ్రదర్ మంచిదే ఏ ధరించుకున్నావా కంప్లీషన్ టెన్త్ క్లాస్ వరకు చేపేస్తామా ఇంటర్మీడియట్ చేయమా డిగ్రీ చేయమా పీజీ చేయమా ఇంకా చదువుకోమా ప్రవర్తి బాగా చదువుకున్నాడు కదా పిహెచ్డి వర్తి ప్రాంతంలో బాగా కంప్లీట్ చేస్తాడు స్టడీస్ మనం కూడా కంప్లీట్ చేసుకోవాలి మన జీవితంలో ఈ ఆత్మీయ పాఠాలు ఈ ఆత్మీయ పాఠాలు కంప్లీట్ చేసుకోవాలా సరే ఒక్క కాంట్రవర్సీ ఉంది మీకు చూపించేసి ముగించేస్తా చూడండి మత ఇసు వార్త అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ మీరు సహించాలా ఎందుకంటే వాక్యాలు హృదయాన్ని మండింపజేయాలా లేకపోతే యథావిధి ఎన్ని ఆదివారాలు వాక్యాలు వింటం టీవీ ముందు కూర్చొని ప్రతిరోజు వాక్యాలు వింటున్నాం ఏ మార్పులు చేస్తుంది చెప్పండి మన జీవితాలలో అవి నీ హృదయాన్ని మండింపజేస్తేనే మార్పు లేకపోతే మార్పు లేదు ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తుంది నేను ఎక్కడ తప్పిపోతున్నానో నన్ను చూపిస్తుంది హెచ్చరిస్తుంది ఎందుకంటే ఇది లాంటిది అర్థం ఎదుట నిలబడ్డప్పుడు నా పరిస్థితి ఏంది నా ముహం మీద ఏముందో చూపిస్తా ఉంటుంది దాని పోయి రుద్దుకోను కదా మురికి ఉంటే అర్థం ఏమంటుంది నీ మొహం సరిగలేదు మురికి ఉంది సబ్బు పెట్టి కడుక్కోటది మళ్ళీ సబ్బు తీసుకోవాలి కదా దేవుని వాక్యం అటువంటిది సబ్బు లాంటిది కడిగేది నీ నడతను ఎట్లా నువ్వు శుద్ధీకరించుకోవాలో దేవుని వాక్యం తప్ప వేరే మార్గం లేదు ఆయన తనటికొచ్చి నువ్వు సంపూర్ణంగా నిన్ను నువ్వు ఆయన తదిలో కుమరించుకున్నప్పుడు హృదయపూర్వకంగా చూడండి ఆయన ఏం చెప్తున్నాడు యేసు ప్రభు చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వెళతపుడు ఒక ఆజ్ఞ ఇచ్చేడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనకు తెలుసు కాబట్టి ఎన్నిసార్లు వీటికి మనము ధృవీకరిస్తాం చూడండి ఆయన ఏం చెప్పిండు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఇదొక్క స్థలంలో తప్పిపోయింది క్రైస్తవ జీవితం మీరు వచ్చి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే ఒక్క నిమిషం అక్కడ ఆగండి సమస్త జనులని శిష్యులుగా చేయండి అంటే సమస్త జనులని కేవలం విశ్వాసం చేసి విడిచిపెట్టేశారు మతపరమైన జీవితం ప్రపంచాత్మకంగా ఒక సంఘం వ్యతిరేకంగా మనం మాట్లాడాం కదా ప్రపంచాత్మకంగా జరుగుతున్న పరిస్థితి ఇది దేవుని బిడ్డలని శిష్యులుగా చేయండి అంటే విశ్వాసులుగా చేసి మీరు కిందనే కూర్చోండి మీరు అక్కడే ఉండండి మీరు అక్కడి నుంచి లేకండి ఇక్కడికి రాకండి అని చేసి పెట్టింది అక్కడ క్రైస్తవ జీవితం కానీ ఈరోజు మనం అరీత ఉండడానికి వీల్లేదు ఒకవేళ నాలో అటువంటి బలహీనత ఉంటే ఒకవేళ నేను అటువంటి తప్యదం చేసి ఉంటే నేను కష్టాత పడాలా ఎంతమందిని నేను శిష్యులుగా చేసిన నా జీవిత మీరు ఎంతమందిని పరుచ్యత నడిపించిండ్రు వారిని ఎంతమందిని సాక్షులుగా నిలబెట్టగలిగినారు ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉండాల్సిందే లేకపోతే నువ్వు శిష్యులుగా ఉండలేవు అపోర్సులకు శిష్యులకి తేడాలు ఏమన్నా సరే శిష్యులంటే యేసు మెమనించే వాళ్ళు అపోసలు అంటే యేసు ప్రభుని కన్నార చూసి అతనితో పాటు జీవించిన వారు అతనితో పాటు సేవ చేసిన వారు బహుశా మీకు అటువంటి అనుభవాలు ఉండొచ్చు దర్శనీతిగా అతని మీరు చూసిండొచ్చు కళలో కానీ దర్శనీతిగా ప్రభుని చూసిండొచ్చు ఆయన శివమరాన్ని చూసిండొచ్చు ఆయన మీ కొడుకు తిరిగి రానడు ఆయన సింహాసాన్ని మీరు చూసిండొచ్చు రకరకాల దర్శనాలు ఆయన గురించి చూసిండొచ్చు మీరు కాని చూడండి ఆయన కొడుకు చివరి ఆజ్ఞ ఆయన ఇచ్చినది ఆయన కొడుకు మీరు శిష్యులుగా మనుషులని తయారు చేయకపోతే దాన్ని బట్టి మీరు తీర్పు తీర్చాల్సి తీర్పు ఇవ్వాల్సి వస్తారు ఎంత మందిని శిష్యులుగా చేసినవి అయ్యా ఎంతమందిని శిష్యులుగా చేసినవు అమ్మ అని ఆ రోజు నిన్ను ప్రశ్న నీ పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏమి మన పరిస్థితి ఏమి మీరు శిష్యులుగా చేసినారు తీర్మానించుకోండి మీ దగ్గరికి వచ్చిన వారికి మీరు సువార్త ప్రకటించ వారిని ప్రభుని వెంబడించే వారిలాగా తయారీసినా శిష్యులంటే అర్థం అది ప్రభుని వెంబడించే వారి మీరు చేసిండ్రా ఎంత మందిని శిష్యులుగా మీ జీవితంలో ఇది ఆజ్ఞ మరోసారి చదవండి సార్ ఇప్పుడు కాబట్టి కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి తండ్రి యొక్క కుమారుని యొక్క పర్శుధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చు ఏకు ఏ ఏ సంగతను ఆజ్ఞాపించి తినో వాటిని అన్నింటినీ గైకోన వారికి బోధించుడి మీ బాధ్యత బోధించడం ఒకరి గురించి చెప్తున్నాడా ఒకరి గురించి చెప్తున్నాడా యేసు ప్రభు నమ్మిన వారందరి గురించి చెప్తున్నాడా మీ బాధ్యత అది అది మీరు దాన్ని నిర్వర్తించగలిగితే ఆయన ఎదుట ఆ రోజు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడగలరు లేకపోతే సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోవాల్సి వస్తుంది నేను అల్లు ఉండద్దు అని తీర్మానించుకున్నాను నేను సంతోషంగా నా తండ్రి తిరిగి రానున్నాడు నేను త్వరగా పోయి పరిగెత్తి అతన్ని హత్తుకోవాలా చిన్న బాబు ఎట్లా తండ్రి రాగానే ఎగిరిపోయి గంటేసి ఎత్తుకోడా తండ్రి రాగానే ఎత్తుకుంటాడు కదా మన ప్రభు వచ్చే సమయం ఆ రీతిగా ఉన్నది నువ్వు ఆ రీతిగా పరిగెత్తిపోయి నన్ను పట్టుకుంటావా లేకుంటే పరిగెత్తి వాపసు ఇంకేటో దాచుకుంటావా అయ్యో వచ్చేసిందే నేనేం పని చేసిన నేను చేయలేదే ఈ వాక్యాలు నా తలాంతులలో ఒక్కటి కూడా నేను అభివృద్ధి చేసుకోలేదు అన్నిటికీ భూమిని నాటిపడేసానే నాకు ఎన్నో తలాంతలు ఇచ్చాడు దేవుడు ఒకటి కాదు రెండు కాదు ఎంతో ఇంటెలిజెంట్ టాపర్ గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ మంచి మంచి తలాంతులు దేవుడు నాకు ఇచ్చిండే కానీ వాటిని నేను అభివృద్ధి చేసుకోలేకపోయినానే వాటిని నాటిపడేసిన భూమిలో అప్పుడు దుఃఖపడి ఏం లాభం తీర్మానించుకోండి మనం త్వరగా సిద్ధపడాలా ఆలోచన చేయొద్దు మనం అందరం అదే రీతిగా మన సంఘర్తులని సిద్ధపరచాలా మీ జీవితంలో ఎంత మీరు శిష్యులుగా చేయగలరో దానికే నీ ప్రతిఫలం జస్ట్ లక్షలు నడిపిస్తే సరిపోదు నేను చెప్తున్నా మేము కూడా రకరకాల ప్రాంతాల్లో పోతాం సువార్త ప్రకటిస్తూ ఉంటాం అనేక అడవి ప్రాంతాల్లో పోతాం ముఖ్యంగా ఎందుకంటే సిటీలో మీరు ఉన్నారు మీరు చెప్పగలరు అడవి ప్రాంతాలలో పాపం వాళ్ళు కూడా నా కదా అడు జాతుల మనుషులు అడులలో మధ్యలో ఉంటారు కొండ ప్రాంతాల మధ్యలో ఉంటారు కొండ ప్రాంతాలలో జీవిస్తారు వారికి ఎవరు సువార్త చెప్పాలో వాళ్ళు మా ప్రజలు నా బిడ్డలే కదా అంటూ లేదు ప్రభు వారి దగ్గరికి ఎవరు పోతారు ఈ వయసులో ఏం పోతుండ నాకు నడుము నొప్పి ఒళ్ళు నొప్పి మొక్కల నొప్పులు మంచిగున్నప్పుడు కూడా పోకపోతే మంచిగున్నప్పుడు ఎవరు చాలా మంది ఏమంటారంటే నేను రిటైర్ అన్నాక చేస్తాను సేవ అంటారు నేను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచే చేస్తున్నా సేవ నాకు తెలుసు రిటైర్ అన్నాక ఎవరు చెయ్యడు రిటైర్ అంటే అర్థం అది కదా ఇంకా నీ దగ్గర ఎనర్జీ లేదు అని సరే ఆయన ఇస్తాడు ఎనర్జీ ఆహారం తినడం వల్ల రాదు ఎనర్జీ విటమిన్స్ తీసుకోవడం వల్ల రాదు ఎనర్జీ ఆయన ఇవ్వాలి ఎనర్జీ ప్రవ్వా నేను ఆలస్యం చేసినప్పుడు చేయలేకపోయినా ప్రభావ కానీ ఇప్పుడు తీర్మానించిన ప్రభావ నేను శిష్యులను చేస్తా నాకు అవకాశం ఇవి ప్రవ్వా నాకు కొంచెం భయం ప్రవ్వా నాకు కొంచెం సిగ్గు ప్రవ్వా మీకు విషయం చెప్పాలి ఏది సత్యం ఏది అబద్ధం మీకు తెలుసు ఏది సత్యం ఏది అబద్ధం సిగ్గుపడడం అబద్ధం ధైర్యంగా జీవించడం నిజం మొహమాట అబద్ధం ముఖాముఖి ఉండడం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం సత్యం కాబట్టి భయము అబద్ధం ధైర్యము నిజం కాబట్టి మీరు అబద్ధాన్ని వెంబడిస్తారా నిజాన్ని వెంబడిస్తారా శిష్యులుగా చేయాలా లేదా కేవలం ఒకరే బాప్తిజం ఇవ్వాల ఇందాక ఉంది వాక్యం మీరు ఆయనను వెంబడించిన వారందరూ పోయి ఇవ్వాల్సిందే ఎంతమంది తెలుసు మీకు చెప్పండి మగ్గలిని మరియా గురించి ఆమె బాప్తిజం ఇచ్చింది స్త్రీలకి చాలా తెలియదు ఈ వాక్యం సరే నేను ఇప్పుడంత చెప్తే మీరు అంతా మిమ్మల్ని రెచ్చగొట్టినట్లయితే మీ పాస్తే నన్ను తిట్టుకుంటారు మళ్ళీ నేను రాలేకపోవచ్చు స్త్రీలకి ఆ రోజులలో పురుషులు ఇవ్వకపోయే వాళ్ళ చరిత్ర మీకు తెలియదు రెండు సంవత్సరాల క్రితం మగ్గలిని మరియా పెళ్లి కావాల్సిన స్త్రీ తన పెళ్లి మానుకొని దయంలో పట్టింది అప్పటికన్నా ఏడు దయలు పట్టినాయి మీరు యేసు ఆమె దయ్యాలు విలగొట్టినాక ఆమె ఆయనను వెంబడించింది పెళ్లి మానుకొని ఆమె తల్లి ఆమె తండ్రి ఆమె అన్న యేసుపురావు ఎంత కోపమో మా చెల్లెల్ని మీరు ఇట్లా చేసిండ్రు మీరు శిష్యులుగా చేసిండ్రు మీరు ఆమె మొత్తం విడిచిపెట్టేసి బహుధనికురాలు బహుధనిక కుటుంబం నుంచి వచ్చిన ఆయన మగలని మరి యేసుపురవుని నేను ఎప్పుడు ఊహిస్తూ ఒలి జల్లరిస్తాడు నాకు మీరు పదమూడు మంది పురుషులు ఈ ఒక్క స్త్రీ ఎచ్చని తోటల్లో ఎట్లా ఉంది ప్రభావ మీతో పాటు అనేక ప్రాంతాల్లో మీరు పోయి సువార్త పంజేస్తుంటే ఈమె ఎట్లా మీతో పాటు కలిసి సేవ చేసింది ప్రభా వల్ని జల్దరిస్తాను నేను రెచ్చగొడుతున్నా స్త్రీలు అదృశ్యానొక సిస్టర్ ఉండే నాతో పాటు సేవలో చదువురాని ఆమె చర్చ్ నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ జి శామ్యుయల్ ఇంట్లో పని నేను ఒకప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాడిని అదృశ్యం ఆశిస్తారు పేరు చదువుకోలేదు ఆయన ఇంట్లో అవి గిన్నెలు గడిగాది బట్టలు ఉత్కేడు ఇల్లు దుడిచేడు పాస్ గారి ఇంట్లో రాత్రి దేవుడు ఆయన స్వారం మాట్లాడిందంట నువ్వు త్వరగా పలానా ప్రాంతానికి పోయి బాప్తిజం తీసుకురే నేను బాప్తిస్ట్ చేస్తాను ఇక్కడ తీసుకోవచ్చు లేదు నువ్వు అక్కడ పో అన్నాడు అంతే తెల్లవారులేసి పరిగెత్తింది వచ్చింది మా ప్రాంతానికి వచ్చింది మా దగ్గరకు వచ్చి బాప్తిజం పొందుకుంది చదువు రాదు మంత్స్ లో నేను మీకు చెప్తున్నా మూడు నెలల్లో ఆమె తెలుగు చదవడము బైబుల్ చదవడం నేర్చుకుంది చర్చిలో త్రీ మంత్స్ లో మూడు నెలలలో తెలుగు నేర్చుకుంది అంటే ఎంత పట్టుదల ఉండాలి ఆ స్త్రీకి తర్వాత మెదక్ ప్రాంతానికి బై సేవ స్టార్ట్ చేసింది మూడు నాలుగు చర్చలు కట్టింది ఆమె స్త్రీ భర్త వ్యతిరేకం పట్టుదలతో మూడు సంఘాలు నాలుగు సంఘాలు కట్టింది ఒక పబ్లిక్ మీటింగ్ కి నన్ను ఆహ్వానించింది స్పీకర్ లాగా నేను సిగ్గుబడిన యాక్చువల్ ఆమె చేసినంత సేవలో ఆవగించంత సేవ నేను చేయలే కానీ నన్ను పబ్లిక్ స్పీకర్ లాగా పిలుస్తుంటే నాకు ఏ యోగ్యత ఉంది ఒక స్త్రీ అంతగా ప్రయాసపడి భర్త వ్యతిరేకంగా ఉన్నా పరిస్థితుల వ్యతిరేకంగా ఉన్నా ఆమె అనేక ప్రాంతాలలో మనుషులని ప్రభుత్వం తగ్గి నడిపించి ఎంతో మందిని ఒక స్త్రీ సిగ్గ అనిపిస్తుంది గురించి సాక్ష్యాన్ని చెప్తుంటే నేను నేను అట్లా చేయలేకపోయినా బహు బాధగా అనిపిస్తా ఉంటుంది మతపరమైన క్రైస్తవ జీవితం ఎంత కాలం నిరీసిగా పాశాని పదమైన ఆచారాలు ఎంత కాలం మనం ఎప్పుడు ప్రభు కొరకు సంపూర్ణంగా మనం జీవించగలం మీ జీవితాలు సంపూర్ణంగా ఎప్పుడు సమర్పించుకోగలం ఇంటికి వారికి ఎప్పుడన్నా సువార్త చెప్పగలిగినమా కూరగాయలు అమ్మే వాడికి ఉంటారు వాళ్ళకి ఎప్పుడన్నా సువార్త చెప్పగలిగినమా ఆర్టీసీ పర్సనాల గురించి చెప్పండి పక్కన ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్పగలిగినవా సిగ్గు బ్రదర్ ఏమనుకుంటున్నారు బ్రదర్ ఈ రోజు పరిస్థితులు బాగాలేవు బ్రదర్ రెండు వేల సంవత్సరాల క్రితం ఊహించుకోండి భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు అప్పటికిప్పటికి ఇంకా మార్పులు చెందిన స్వాతంత్ర్యం వచ్చింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ రోజు మనం ఇప్పుడు నిలబడి వాక్యం పరిచయం చేసుకోగలుగుతున్నాం వినగలుగుతున్నాం అంటే స్వాతంత్ర్యం ఉంటేనే కదా కాబట్టి అది మర్చిపోయినా మనం స్వాతంత్రాన్ని వాడుకోలేకపోయినాం ఆత్మలో లేదు ప్రకృతి సహజంగా దాన్ని ఆనందించలేకపోతున్నాం ఇది మనం తీర్మానించుకోండి ఆయన మరణ భూస్థాపన పునదాలలో పాల్పొందడమే బాప్తిజ్మం ముఖ్యంగా ఆయన ధరించుకోవడం క్రిస్తుని ధరించుకోవడం అసలైన బాప్తిజుమం ఆయన ధరించుకోకపోతే మటుకు ఎంట్రీ లేదు నీకు పర్లోకి రాజ్యాండి నేనంత చెప్తుంది వాక్యం కాబట్టి మన ప్రభు చివరికి ఇచ్చిన వాగ్దానం ఏంటా తండ్రి యొక్క యువ కుమార్ని యొక్క యువ పరశుద్ధాత్మ యొక్క ఇంగ్లీష్ బైబుల్ ఉంటే చదవండి ఎందుకంటే ఇంగ్లీష్ తెలుగుకి ఎంత వ్యత్యాసాలు ఉంటాయి చూడండి తండ్రి ఒకయు కుమార్ని యొక్క యువ యొక్కయు నామము లోనికి బాక్ ఇక క్రిస్తుని ధరించుకోవడం అంటే కేసు నామం గురించి ఉచ్చరిస్తాడు అక్కడ కాబట్టి ఇంగ్లీష్ బైబుల్ ఎవరైనా చదవగలరాంగులర్ ఏకవచ్చనం ఇన్ ద నేమ్ బహుతేటగ ఉంది అక్కడ ఇన్ ద నేమ్ దాదర్ ఆఫ్ ద ఫాదర్ And of, Son, and of the Son and of the Holy Spirit. What is the mm -hmm. e name? In the name and in the name. Say, Father is the name, nema. Son is the name. Say, name. Name is the name of your name. You are the name of your name. I have a name. In the world, we have a name. We have a name. ప్రతి ఒక్కరికి కొత్త కొత్త పేరు ఇస్తారు నా కొత్త పేరు ఏందో నేను ఎత్తుకుంటున్నా ప్రార్థనలో ప్రభా నా కొత్త పేరు ఏందో నాకు చూపి ప్రభా నా పేరు ఏంది అని అడుగుతా నేను ఈ పేర్లు ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ శరణంలో ఉన్నంత వరకే ఆధార్ కార్డు లో అక్కడ వెనుక కొత్త పేరు మనకిస్తాడు కొత్త పేర్లు ఈ పేర్లు కావు ఇవి ప్రాముఖ్యమైన గానే కానీ పేరు ప్రాముఖ్యమైన ఈ వాక్యం చెప్తుంది ఇన్ ద నేమ్ అంటుంది ఇంగ్లీష్ నామము అని తెలుగులు అంటుంది ఏకవచనం అయితే ఎంతమంది మందికి అర్థమైంది ఆ రోజుల్లో బాప్తిజం ఇచ్చే యుహాను బాప్తిజం ఇస్తున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ ద హోలీ గోస్ట్ తండ్రి యొక్కయుమార్ని యొక్క పరశురాత్మ యొక్కయు నామము ఇస్తున్నాడు అని కానీ అపోస్తకార్యం పంపిణీ అపోస్తకార్యం రెండవ అధ్యయం ముప్పై ఎనిమిదవ వర్షం సరేగా అపోస్తకార్యము రెండవ అధ్యయము ముప్పై ఎనిమిదవ వర్షం పేదరు మొట్టమొదటిసారి బాప్తిజం ఇచ్చే విధానం నేర్చుతున్నాడు ప్రజలకి సేవకులకి చూడండి మీరు మీరు మనసు పొంది పాడు ప్రతి వాడు ఒకరిగా ప్రతివాడు చూడండి బాప్తిష్మం పొందుడి అది ఆజ్ఞ కదా అప్పుడే పర్శోత్సమ పొందుకున్నాడు అయినా అప్పుడే అగ్ని నాలుకల విభజిపబడి కేసురు మీద ఫస్ట్ వాలి అతని నుంచి అనేకలకి పర్శాత్మ వాళ్ళినట్టు మనం చూస్తాం అక్కడ వాక్యం ఆ రెండవ అధ్యాయంలో ఆ పరిషాతో పొందుకున్నంత క్రిందికి దిగొచ్చారు ఇట్లా ఇంటి మీద కూర్చోరు వాళ్ళందరూ ఆరాధన క్రిందిని కిందికి దిగిపోయి పబ్లిక్ మీటింగ్ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఫైవ్ థౌసండ్ పీపుల్ అక్కడ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ లో ఆయన ప్రకటన చేస్తుండే ఫస్ట్ టైమ్స్ ప్రతి వార్డు మొదసారి దానికి ముందు దానికి ముందు ప్రతి వాడు యేనామం బాప్తి పొందుడి అప్పుడు మీరు అప్పుడు మీరు నాకు ఒక విషయం అర్థం కాలేదు ఎందుకు పరసాత్మ గురించి ఇంతగా చెప్తున్నాడు కానీ ఎందుకు పరసాత్మను పొందుకోలేకపోతున్నారు అక్కడ కండిషన్ ఉంది యేసు క్రీస్తు నాన్న పొందుడి అప్పుడే అప్పుడు పరశుద్ధాత్మ వరం అనువరము పొందుదురు మీరు పొందుదురు అప్పుడే కండిషన్ పెట్టింది పొందుకున్నాక పరశుధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాను ఎందుకంటే మీరు బాక్సం పొందుకున్నప్పుడు పబ్లిక్ కి చూపిస్తారు నేను యేసు బిడ్డని నాకు సిగ్గు సిగ్గుపడానికా నాకు భయం లేదు నేను యేసు ప్రభు బిడ్డని అని మీరు పబ్లిక్ కి వ్యక్తిగత గుర్తింపుని చూపిస్తారు నేను యేసు ప్రభు బిడ్డని అని జ్ఞాపకం చేస్తున్నారు పేసురు చెప్పిండు ఫస్ట్ టైం తండ్రి యొక్క కుమారుని యొక్క యో పరశుధాత్మ నామము ఏసు ప్రభు యేసు నామము అని ముప్పై ఎనిమిదవ వచనాల జ్ఞాపకం చేస్తుంది ఎనిమిదవ అధ్యాయం చూడండి అదే పుస్తకం అపస్తకాలం ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చు ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చు అయితే చూడండి అయితే దేవుని ది క్రీస్తు నామా తర్వాత చూడండి పదహార వచ్చిన అదే అధ్యాయం అంతకుముందు అంతకుముందు వారిలో ఎవరి మీదనుభునామ బాగా వినండి వారు ప్రభు అయిన బాప్తి బాప్తిజం పొందిరీ పరిశుద్ధు క్రీస్తునామం బాప్సం పొందినాకనే పరిశుధాత్మ వారి మీదకి దిగి వచ్చానని హిత్మహుతి ఉంది ఒక్క కాంట్రవర్సీ బాప్తిజం ఇచ్చే యోహాను కూడా బాప్సం ఇస్తున్నాడు ఏసరావు చనిపోక ముందు ఇచ్చిన బాప్సం అది చెల్లదని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఒక్క వాక్యాన్ని నేను చూపిస్తే మనం వాక్యం ఇప్పటికైపోతుంది మనం సిద్ధపడచ్చు నెక్స్ట్ మూమెంట్ పంతొమ్మిది అధ్యాయం చూడండి అపోస్ల కార్యం పంతొమ్మిది అధ్యాయం బాప్తిజంకు సంబంధించిన బోధ బహు కఠినమైంది ఎందుకంటే బహు ప్రా కూడా ఈ రక్షణ అనుభవాన్ని నువ్వు కొనసాగించుకోవాలా క్రీస్తుని ధరించుకున్న అనుభవం నుంచి రావాలా అంటే ఇది బహు ప్రాముఖ్యమైంది కానీ ఏదైతే నువ్వు క్రీస్తుని ధరించుకోగలవు ఆయన నామాన్ని ఉచ్చరించకుండా ఎట్లా ధరించుకోగలవు పంతొమ్మిదవ అధ్యాయము అపోలో మొదటి వర్షం నుంచి ఐదు వర్షాలు చదువుతాం ఇక్కడ ఇద్దరు దైవ జనులు ఒకరినొకరు కలుసుకున్నారు సేవలో ఇప్పుడు మేము అనేక ప్రాంతాలకు సేవకపోతుంటాం ఎంతో మంది సేవకులు మాకు అక్కడ కలవడం జరుగుతూ ఉంటాయి వాళ్ళతో మేము సంభాషిస్తూ ఉంటాం వాళ్ళు మాకు అతిథిస్తూ ఉంటారు వాళ్ళతో మేము మాట్లాడతాం వాళ్ళతో పాటు కలిసి ఆహారం పూజిస్తాం ప్రార్థన చేసుకుంటాం అక్కడ నుంచి అనేక ప్రాంతాలపై సువార్త ప్రకటిస్తూ ఉంటాం ప్రభుత్వం నడిపించడానికి ప్రయాసపడతా ఉంటాం అదే రీతిగా ఇక్కడ కూడా ఒక సిచ్యువేషన్ ఏర్పడి సందర్భం ఏంటంటే పౌలు కొరతీ ప్రాంతానికి సేవకొచ్చిండు అపోలో అనే గొప్ప దైవజనుడు అక్కడ సేవకొచ్చిండు అపోలో తన శిష్యులు ఇక్కడ పౌలు తన శిష్యులు ఇక్కడ సేవ ఇద్దరు వచ్చి కలుసుకున్నారు ఈ విషయం మీకు అర్థమైతే నా వాక్యం ఇక్కడ నేను ఆపేస్తా అర్థం కాకపోతే ఇంకొక హాఫ్ అవర్ కంటిన్యూ చేస్తా సరే అపోలో కొరంతులో ఉన్నప్పుడు అపోలు కొరంతిలో ఉన్నప్పుడు ఏం జరిగింది పౌలు పై ప్రదేశంలో పౌలు పై ప్రదేశం కొరంతి ఎట్టు మీకు ఎవరికైనా తెలుసా కొరంతి పైన గుట్ట లాగుంటది మనకి గుట్టలుంటాయి గుట్టాల మీద దేవతలు విగ్రహాలు మందిరాలు పెడతారు క్రింద కొరంతి సంఘం క్రింద కొరంతి సంఘం పైన దేవతలని పూజించే వాళ్ళందరి సంఘం కింద కొరంతి పట్నం కింద సంఘం పైన మందిరాలు మనుషులందరూ పైకి పోయి కిందికి వచ్చినప్పుడు వీళ్ళు ఈ సంఘం నుంచి పైకి పోయి సువార్త చెప్పేట ఊహించుకోండి బహు ఆశ్చర్యంగా తినడానికి ఇప్పుడు ఏం జరిగింది అపోలో సేవకు వచ్చిండు ప్రభు నామం ప్రకటించడం కొరకు పౌలు కూడా అదే ప్రాంతానికి వచ్చిండడు వాక్యాన్ని ప్రకటించడానికి కొరకు వాళ్ళిద్దరు కలుసుకుంటే ఏం జరిగిందో ఈ ఒక్క విషయం మీకు అర్థమైతే మనమందరము ఏకీభవించిన వారం అవుతాం ముఖ్యంగా సేవకులు ఏకీభవిస్తే సంఘం ఏక వివం అవుతుంది ఏకీభవించినట్లయితుంది అప్పుడు ఒకటే శరీరం ఇప్పుడు ముక్కలు ముక్కలు అయిపోయింది మీకు తెలుసా ఎన్ని గుంపులు ఉన్నాయో క్రైస్తవ మాసంలో యాభై నాలుగు డినామినేషన్స్ ఉన్నాయి సిక్స్ డినామినేషన్స్ చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి విడిపోయినాం చిన్న చిన్న వాటికి చిన్న చిన్న డిఫరెన్స్ వస్తాను విడిపోయినాం కానీ అపోలో పౌల కంటే ముందే సేవకుడు పౌలు లాస్ట్ కి వచ్చిన వాడు ఇద్దరు కలుస్తున్నారు వాళ్ళ శిష్యులతో పాటు ఇప్పుడు నేనున్నాను నాతో పాటు చాలా మంది శిష్యులు ఉన్నారు నాతో పాటు సేవకు వచ్చిన వాళ్ళు నువ్వు వస్తున్నావు నువ్వు ఒక గొప్ప దైవజనవి నీతో పాటు నీ శిష్యులున్నారు నువ్వు వచ్చి నాకు ప్రశ్న నువ్వెవరి నాకు ప్రశ్న అంటే నా పరిస్థితి ఈరోజు జరుగుతుంది అట్లా నువ్వేందుకు చెప్పేది నా ఎరకు వచ్చేది నువ్వు అంటావున్నారా లేదా కానీ అట్లా అనలేదు అపోలో అదే నేను మీకు చూపించాలనుకుంటున్నా బాప్ సంబంధించిన కాంట్రోవర్సీ అంటాం ఇంగ్లీష్ లో సంబంధించిన కాంట్రవర్సీ అక్కడ వచ్చింది పౌలు చెప్పే మాట వినాలనా అపోలో చెప్పే మాట వినాలనా తీర్మానించుకోవాల్సిన బాధ్యత మనం అయితే అపోలో ఇప్పుడు వచ్చిండ చదువు కొందరు శిష్యులను చూచి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధి పౌలు వేస్తున్న ప్రశ్న పౌలు వేస్తున్న ప్రశ్న అపోలో శిష్యులను పట్టుకొని అపోలో అక్కడ అపోలో తన శిష్యులతో పాటు ఈయన ప్రశ్న మీరు ఏ విశ్వసించినప్పుడు పరిశుధాత్మను పొందితేరా చెప్పండి అందరూ విశ్వాసం పొందుతున్నాం కదా అందరికీ విశ్వాసం ఉంది కదా మళ్ళీ మీరంతా పరశురాధ పొందుకున్నారా చెప్పండి పరుశుధాత్మ అభిషేకం మీకున్నదా పరిశుధాత్మ అభిషేకం ఉంటే ప్రత్యక్షత ఉంటది కదా కృపావారాలు ఆత్మ ఉంటాయి కదా మనలో ఆత్మ లేకపోతే పరుశాత్మ అభిషేకం లేనట్టే మనలో నువ్వు ఇతరని ద్వేషిస్తూ అసహించుకుంటూ కించపరుస్తూ ఉన్నప్పుడు నీలో పరశుదాత్మ ఫలం లేనట్టే కదా ప్రేమ సమాధానము దీర్ఘన సముదాయాలతో ఆశాని ద్రహం మంచితనం ఎన్నో ఉన్నాయి లిస్టు అవన్నీ లేకపోతే నీకు పరశాత్మ లేనట్టే పరశాత్మ లేదంటే నీకు విశ్వాసం లేనట్టే విశ్వాసం లేదంటే రక్షణ లేనట్టే ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఎందుకు విశ్వాసం లేనసా లేకపోతుంది తిరిగి వచ్చినప్పుడు భూమి విశ్వాసాన్ని కనుగొన అని ఎందుకు ప్రశ్నిస్తున్నాయినా క్రైస్తవ జీవితము ఫిఫ్టీ ఫిఫ్టీ ఏం జరిగిపోయినాయి వాటికి అన్ని త్రోవ తప్పిపోయినాయి అన్ని త్రోవ తప్పి గుట్టల మీద కొండల మీద తిరుగుతా ఉన్నాయి వాటన్నిటి పట్టుకొచ్చే బాధ్యత ఎవరిది చెప్పండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ లాగానే మనం ఉండిపోతే జరుగుతుందా నువ్వు ఒక గృహం కట్టుకొని అక్కడే వర్షప్ చేసుకుంటావు జరుగుతుందా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయే మరి ఆ భారము మనకి మతపరమైన జీవితంలో ఈ రోజు తీర్మానించుకోవాలా క్రీస్తుని ధరించుకోవడం బాప్తిస్మానికి సాదృశ్యం ఆయన ధరించుకున్న నువ్వు క్రీస్తుకు మాదిరి జీవించడం నేర్చుకోవాలా పోవాలా అనేక ప్రాంతాలకు ఆయన నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా మీకు తెలుసు భయం అనేది అబద్దం నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు అబద్దాన్ని ఆచరించడం అంటే నీకు విశ్వాసం లేదన్నట్టు భయపడకుడి నమిక మాత్రం ముంచుడి అంటాడు ఎవరితో రక్తస్రావం రోగాల శ్రీతోని యాయురు యాజకునితో మాట్లాడుతున్నాడు సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నాడు అధికారి భయపడకుడు నమిక మాత్రం ముంచము దేవుని క్రియలు నీ బిడ్డ జీవితాలను చూస్తావు కాబట్టి ఆ తీర్మానానికి మనం రావాలి రోజు ఇప్పుడు ఏం జరిగిందో ముగించేస్తున్నాను నేను పరిశోధత్న ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవ జీవితాన్ని పరిశుధాత్ముడు ఉండడన్న సంగతే మేము వినలేదు ఎవరు చెప్పలేదు మాకు ఫలాని సంగతులే చెప్తారు బ్రదర్ ఇంకా వేరే సంగతులు చెప్పరా వాక్యం ఉంది కదా ఫలాని సంఘానికే వర్తిస్తుందా పరశుధాత్మా అభిషేకము నాకు వర్తించదా కృపావరాలు ఫలాని సంఘానికే వర్తిస్తాయా నాకు వర్తించవా నా సంఘానికి వర్తించవా వాక్యము మనందరికీ వర్తిస్తుంది కదా ఎందుకు దీని గురించి మనం ప్రకటిస్తలేం డిస్ఎంపవర్ చేసేస్తున్నాం మతపరమైన జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని ఎంపవర్ చేయాలా కదా పరిశుధాత్మ అభిషేకం మీరు శక్తిని అన్నాడు నువ్వు ధైర్యంగా పడుతు ప్రభు కొరకు కఠినమైన ప్రాంతాలకు పోయిస్తూ ఉంటాం భయం ఉంటుంది కానీ పరసాత్మ ధైర్యం వస్తూ ఉంటుంది ధైర్యంగా శువార్త ప్రకటిస్తూ ఉంటాం మనుషులు ఆకర్షింపబడుతున్నారు దేవుని వాక్యానికి నీకు కాదు నాకు కాదు వింటున్నారు వాక్యాన్ని వింటున్నారు దక్షణామంకి వస్తున్నారు మనుషులు సిద్ధపడుతున్నారు జీవితాలు సమర్పించుకుంటున్నారు చెప్పినట్లు ప్రార్థన చేస్తున్నారు మనుషులు అంటే స్పందించినట్టే కదా వాక్యానికి కాబట్టి అపోలో శిష్యులని పావులు ప్రశ్నిస్తున్నాడు మీరు పరసాత్మాన్ని పొందినరా పర్షన్ ఉందని అన్నడన్న సంగతే మాకు తెలియదే అంటున్నారు ఆయన ఇప్పుడు వేస్తున్నారు సెకండ్ ప్రశ్న అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీస్ అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తి పొందితేరి బాగా అర్థం చేసుకోండి అలాగైతే మీరు దేని బట్టి బాప్సం పొందితేరి ఇక్కడ రకరకాల ప్రక్షాళనలు ఉన్నాయి అన్న అంశం గురించి మాట్లాడుతున్నా రకరకాల బాప్తిజ్మాలు ఉన్నాయన్న మాట మాట్లాడుతున్నా అపోలో తన శిష్యులు పొందిన బాప్తిష్మము ఒక విధానమైన బాప్తిస్మం కానీ పౌలు చెప్తుంది ఇంకొక విధమైన బాప్తిజం నేను ఇక్కడికి స్టాప్ చేస్తా వాక్యం మీకు అర్థమైందంటే ఏం తెలుసా అపోలో అంటున్నాడు ఇప్పుడు తన శిష్యులు అంటున్నారు మేము పాత నిబంధన కాలపు బాప్తిజమం పొందినాము చూడండి ఆయన యోహాను బాప్తిజం యోహాను పాత నిబంధన కాలపు చివరి ప్రవక్త అప్పటికి ఇంకా యేసు చనిపోలేదు యేసు చనిపోక ముందు ఇచ్చే బాప్తిజమము ఓల్డ్ డినామినేషన్ డిమోనటైజ్ కాలేదు యేసు ప్రాభు చనిపోయి తిరిగి లేచి ఆగ్ ఇచ్చి వెళ్ళిపోయినాక కొత్త డినామినేషన్ కొత్త కరెన్సీ ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా పీసుమొదటిసారి చెప్పిండు ప్రభు ఆయన ఏ సుకరిస్తున్న భాష పొందాలని ఆజ్ఞ ఇచ్చిండు వాళ్ళందరూ అదే ఫీలప్ అదే చూస్తున్నాం ఇప్పుడు కరెన్సీలో పౌలు చెప్తున్నా చూడండి పౌలు యోహాలు తన అనగా ఏస్తున్నందు విశ్వాస ప్రజలతో చెబుతూ మారు మనసు విషయమైన చెప్పాను చూడండి చేస్తుంది ఇప్పుడు చూడండి వారు ఆ మాటలు విని నువ్వడు ఆయన చెప్పాడుది అన్నాడా లేదే గొప్ప సేవే చెనుడు తన శిష్యులు బహు కష్టంగా సేవ చేస్తున్నారు తీర్మానించుకొని మరి కఠినమైన ఆ ప్రాంతంలో ఆ గుట్ట ప్రాంతంలో కొండ ప్రాంతంలో పోయి అనిలకి సువార్త ప్రకటిస్తున్నారు పౌలు వచ్చి చెప్తున్నాడు ఆ వాక్యానికి స్పందించారు పౌలు వాక్యానికి స్పందించారు వారు ఆ మాట విని ఏం చేస్తున్నారు వారు ఆ మాట విని ప్రభు అయినా ప్రభు అయినా చూడండి ప్రభు అయినా ఏస్తూ నామమ్మ బాప్సం పొందిన చూడండి తరువాత కండిషన్ స్టెప్ బై స్టెప్ కండిషన్ తరువాత పౌలు వారి స్థల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు పరశుదాత్మ అభిషేకం వారికి జరిగింది కాబట్టి తీర్మానించుకోవాలని మీరు మీకు అటువంటి అభిషేకం కావాలనా మీకు అటువంటి అభిషేకం అవసరం మీకు నిజంగా ఈ రోజు కావాలా అంటే మీరు త్వరగా తీర్మానించుకోవాలా ఇంకా ఎవరైనా ఆలస్యం చేస్తే ఆలస్యం చేయకండి నీటికి ఏ ఆటంకం లేదు మీకు మీకు పుష్కలంగా ఉంది ఇక్కడ నీళ్లు హైదరాబాద్ ఉంటాం ఎక్కడన్నా బాప్ సమీవాళ్ళు అంటే ప్లాస్టిక్ డ్రమ్స్ అంటే ప్లాస్టిక్ డ్రమ్స్ వల్ల ముంచేస్తాం దొరకవు నీళ్ళు ఈ రీతిగా పుష్కలం మీకు నీళ్లు అతివృష్టి అనావృష్టి మీకు తెలుసు కదా మీకు సమృద్ధి నీళ్ళు ఇక్కడ కానీ దానికి ఆటంకం ఏముంది చెప్పండి ఆటంకం నీ హృదయంలో ఉందేమో ఈ దినం తీసేసేయండి ఏస్తు ప్రభుని సొంత రాష్ట్రంగా స్వీకరించండి ఆలస్యం చేయకండి ఆయనను ధరించుకోండి మీ పాపాలు ఒప్పుకోండి ఒకవేళ ఆజ్ఞ అతిక్రమం చేస్తే కూడా అది కూడా పాపమే కాబట్టి ఈ రోజు ఒప్పుకోండి ప్రభు ఆలస్యం చేసిన ప్రవ్వ నన్ను క్షమించిన అయినా నా పాపం క్షమించిన అయినా నన్ను నీ బిడ్డగా స్వీకరించి ప్రవ్వా కళ్ళు మూసుకోండి కొంతసేపు వాక్యాన్ని ధ్యానిస్తాం ప్రవ్వా నా హృదయాన్ని పరిశీలించు ప్రవ్వా ఇంకా ఏమైనా ఆలస్యం చేస్తున్నానా నా హృదయంలో ఏముందో చూపి ప్రవ్వా బలహీనత అహము అడ్డొస్తుందా గర్వం అడ్డొస్తుందా నా జ్ఞానం అడ్డొస్తుందా నేను ఎక్కువ చదువుకున్న వాణ్ణి నేను ఎక్కువ చదువుకున్న దానిని నాకు ఒక ఈ సంఘంలో ఒక స్థానం ఉంది నాకు ఎందుకు ఒక గొప్ప పెద్దవాణ్ణి పెద్దదాని ఇవన్నీ నీకు అడ్డొస్తున్నాయా ఈ వేవి రావు నీతో పాటు ఈ నువ్వు ఎన్ని సర్టిఫికేట్ సంపాదించుకున్నా అవన్నీ ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే సమాధి చోట్ల వాటిని నాటరు కేవలం నీ శర్రానే నాడతారు నీ వస్తువులు ఏవి నాటలేరు అవి ఇక్కడే విర్చిపెట్టి పోవాల్సి వస్తుంది ఎంత హ్యాండ్స్ వచ్చిందే రిక్త హస్తాలతో పోయేది కూడా రిక్త హస్తాలతో కానీ ఒకటే నిలిచి ఉంటుంది ఎంతగా పంటని నువ్వు సమకూర్చుకున్నావు మన ప్రధాన యాజకుడు ఆ రోజు కనిపించిన ప్రభుత్వం ఏది నీ పంట ఎంతగా పోసుకొచ్చినావు ఏవి నీ పనులు నేను తండ్రికి అర్పించాలా వాటిని చూపించాలా నా పక్షంగా వీళ్ళు ఇంతగా సేవ చేసి ఇంతమందిని పంటలుగా కూర్చొచ్చింది ఏవి ఆ పానాలు ప్రవ్వా నేను రిక్త హక్సాలతో కదా బిడ్డ నీకు అన్ని తలాంతులు మంచి చదువు ఇచ్చిన మంచి జ్ఞానం ఇచ్చిన మంచి ఆరోగ్యం ఇచ్చిన మంచి ఉద్యోగం ఇచ్చిన మంచి కుటుంబాన్ని ఇచ్చిన మంచి సంఘాన్ని మంచి పాస్తలు ఇచ్చిన అన్ని మంచిగా ఇచ్చినాయి కదా అయినను ఫలించలేకపోయినదే అందాల ఉద్యానవనమా పుష్పించలేక ఫలించలేక మూడై మిగిలిపోయినవి రోజు ఫలించడం నేర్చుకోండి మీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోండి ఆయన పరిశుదాత్మ కొరకు కనిపెట్టుకోండి పరశుధాత్మడు పరిశుధాత్మ లేనివాడు నా కాడు అంటుంది రెండు రాష్ట్రపతి ఎనిమిది పరశుదాత్మ అభిషేకం ఉన్నవాడు దేవుని చేత దేవుని పిల్లలు అనేవి ఆనబడుతున్నారు పరశుధాత్మ చేత నడిపిపడ్డ దేవుని బిడ్డ అన్న వాక్యం జ్ఞాపకం చేస్తుంది అక్కడ కాబట్టి దినం తీర్మానించుకుందాం ఇంకొక దినం ఉంటుందో లేదో మనకు తెలియదు మన జీవితాలలో ఏ క్షణంలో ఏం చెప్తా మీకు తెలియదు టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ క్షణాల లక్షణాలలో ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది వాతావరణం కూడా ఇప్పుడు బాగుంది నెక్స్ట్ మూమెంట్ ఎటు మనకు తెలియదు ఈ దినం తర్వాత రేపటి దినం ఎటు తెలియదు నలుదిక్కుల శత్రువులు మన దేశానికి రెడీగా ఉన్నారు న్యూక్లియర్ బాంబు చేయడానికి దేశం మీద ఏ క్షణంలో ఈ యుగం ముగిస్తుందో మనకు తెలియదు త్వరగా మీ జీవితాన్ని సమర్పించుకోండి ప్రభుకి త్వరగా బాప్సిజం పొందని ఆలోచన చేయకండి మీకు ఈ రోజు తలంపు వస్తే ఈ రోజే తీసేసుకో రేపు అనేది లేదు రేపటి గురించి చింతించకండి అది ఉందో లేదా ఊరు చూడలేదు ఈ క్షణము దేవుణ్ణి మాట్లాడుతున్నాడు అంటే నీ జీవితాన్ని సమర్పించుకో త్వరగా బాప్సం పొందు మీ కుటుంబీకులని మీ బంధువులని మిత్రులను అందరినీ సిద్ధపరచుకో అందరి శిష్యులుగా తయారు చేసుకో తిగ్గుపడకు భయపడకు ధైర్యంగా ఉండండి ఆయన అభిషేకము మీద ఉంది రోజు ఆయన నడిపింపు నీకుంటుంది సదాకాలం జీవితాంతం ఆయన వెంబడించి నీ భవిష్యత్తు గురించి దుఃఖపడకు ఆలోచించకు భయపడకు ఆయన చేతిలో సురక్షితంగా ఉంది అని కీర్తనకారుడు నలభై అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు మీ భవిష్యత్తు ఆయన చేతితో సురక్షితంగా ఉంది అది లెక్కకు మించినది నీ భవిష్యత్ భయపడక నాకేమైపోతుంది నా ఉద్యోగం ఏమైపోతుంది నా కుటుంబం ఏమవుతుందో నా పరిస్థితి నా హెల్త్ ఏమైపోతుందో అవన్నీ అబద్ధాలు ఇమాజినేషన్స్ అన్ని అబద్ధాలు అని రెండో కొనుకల్ లాస్ట పట్టాల మనం చూస్తాం అవన్నీ అబద్ధాలు ఇమాజినేషన్స్ అన్ని అబద్ధాలు ఇమాజిన్ చేయకండి ఊహించకండి వీటి గురించి కూడా నెగటివ్ థాట్స్ తీసేసండి మీ జీవితంలోకి నేను ఉంటానో లేదో నా ఆలం ఉంటుందో లేదో అవసరం లేదా ఆలోచన సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోండి క్షణం పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు దయచేసి పెద్దపడిన బాప్తీసం అంటే ఐరగురు సిద్ధంగా ఉన్నారు వారు లేచి నిలబడితే బాప్తం తీసుకోవాలి అని పెద్ద లేచి నిలబడితే అక్కడ ఉందండి రావడానికి ఇబ్బంది అయితే అక్కడే ఉందండి ఓకే మిగిలిన వారికి ఎవరైనా సరే బాస్వం పొందలేదు రక్షణ అనుభవం లేకుండా అలా జీవితాన్ని గడిపేస్తున్నాము అనుకున్న వాళ్ళకు ఇదిగో ఇదే అనుకూల సమయం రక్షణ దని ఎంత గొప్ప రక్షణను నిర్లక్షణ చేస్తే ఎలాగూ తప్పించుకుంటామని పరిశుద్ధ లేఖనాలు ఘోషిస్తూ మనము తప్పించుకునే పరిస్థితుల్లో లేము మన చేతుల్లో ఏమీ లేదు ఎప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఇదే రక్షణ దినము అనుకూల సమయం అని ఇప్పటికైనా మించిపోయింది ఆలస్యమైంది ఏమీ లేదు ప్రయోజనం ఉన్నారు వాళ్ళు ఇవ్వడానికి నీళ్ళు ఉన్నాయి పెద్దపడి ఇప్పుడే మీకు దానికి కయాలు పెట్టుకొని వాయిదాలు పెట్టుకొని సమయం పెట్టుకుని ముహూర్తాలు పెట్టుకొని చేసుకుంటా ఇది పెళ్లి కాదు బాక్ దేశమైన కార్యక్రమాలకు చాలా తయారవుతుంది రక్షణ వ్యక్తిగతమైనది పర సంబంధమైనది భూమి మీద పరలోకాలిక సిద్ధపాటు ఒక సూచనగా ఈ కార్యక్రమం జరుగుతుంది దయచేసి ఇంకెవరైనా ఉంటే లేచి నిలబడండి మీకోసం ప్రార్థన చేస్తాం దయచేసి అందరూ అలాగే ఉండి ప్రార్థనలు ఏక మన మధ్యలో ప్రియులు జామ్యూలు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సహోదరులు వారు ప్రార్థన చేస్తారు దేవా ఈరోజు మా జీవితంలో ప్రత్యేకంగా విజయరావు గారి జీవితంలో మీరు నియమించిన దినం బట్టి ఈ సమయాన్ని బట్టి ఎంతో వందనాలు చూసులు వాక్యం వింటూ వచ్చాము ఎన్నో దుతయిన విషయాలు వింటూ వచ్చాము అండ్రి ఆయన నిదాసు ఈ బాప్తి శ్రద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వదనాలు ఏ రకంగా సిద్ధపరిచారో తనకే తెలుసు రకరకాల విషయాల్లో తనతోటి మాట్లాడుతూ వచ్చారు తండ్రి నేను ఈరోజు తనని ప్రభా కేవలము మీ ఆత్మ ప్రేరేపించిందని మీ ఆత్మ బలవంతపరుస్తుందని ఒక సాక్షిగా నిలబడ్డాను అయ్యా తండ్రి ఇదిగో అంధకార శక్తుల ముందు అండ్రి ఇదిగో తండ్రి ఆయన ఆకాశ ఆకాశంలో ఉన్న తండ్రి ఆ సాక్షి సమూహం ముందు అదిగో తండ్రి ఇది బాప్తిష్టంలో సాక్ష్యం ఈ దాసుడికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా అక్కడు ఆత్మ ద్వారా నీట్ ద్వారా జన్మిస్తే గాని తరలోక రాజ్యంలో ప్రవేశించనే ప్రవేశించడు అని ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంతేకాదు మొదటి వ్యూహాను ఐదవ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకమైన వాక్యనము రవ్వా నేను ఇదిగో ఈ భూలోకంలో ఉన్న తండ్రి నేను సాక్షులు తరలోకంలో ఉన్న సాక్షులు తండ్రి నీటిని ఒక సాక్ష్యంగా ఉంచారు ఈ లోకంలో తండ్రి సాక్ష్యం ఇవ్వటానికి ని దాసుడికి సహాయం చేయమని నీ దాసుడికి ఇస్తున్నా బాసు ఇస్తున్నా నీ శ్వాసుని కూడా అభిషేకించి గొప్పగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు తో వందనాలు స్థులు చెల్లుస్తున్నాం తండ్రి సహోదరు జయరావు గారి వాళ్ళ కుటుంబాన్ని ప్రభా ఈ రీతిగా వాళ్ళు తండ్రి ఈ సంతోషంలో ప్రభా తండ్రి సంఘంతో సంఘస్థులతో తండ్రి సేవకులతో వాళ్ళు పంచుకోటానికి వాళ్ళకి మంచి హృదయము ఆ సంతోషం బట్టి ఆ సంతోషంలో మమ్మల్ని కూడా పాలు బాధితులుగా చేసినందుకు మరొకసారి నీ పాదాలు పట్టుకుని వందనాలు స్థుతులు చల్లిస్తున్నాం తండ్రి అనేకులు బాధ్యత తీసుకుంటారు గాని ప్రభా ఇలాంటి వేడుకల్లాగా చేసుకున్న ఒక స్థితి కేవలము నీ నీ ప్రోత్ఫలమే అని నీ ఆత్మ నడిపి నమ్ముతూ స్థుతిస్తూ గణపరుస్తూ ఈ పాదాలు పట్టుకుని వందనాలు చల్లిస్తూ ఈ రాత్రి నీ రాకడైతే మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయుమారుడైన ప్రిస్త పరిశుద్ధాత్మ పని అయిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించడో గాకేమే అందరికొందండి